ఇతను కూడా వేదాధ్యన తత్పరుడు గనక వై శబ్ద అది అది ప్రసిద్ధాను స్మారక కాబట్టి వై భ వరుణుని కుమారుడైనటువంటి భృగు ఎప్పుడైతే వెళ్లాడో అతని వైఖరి ముఖ్యంగా కనపడుతోంది ఇది చాలా ఇంపార్టెంట్ వెళ్లి ఏమంటున్నాడు తెలుసా అధిహి ఆ బోధించు అధ్యాపయా బోధించు కథయా చెప్పు అన్నా నాకు లే అంతవరకు అన్నాడు గవన్ండదు ఇక్కడ డాడ్ నాకు చెప్పు డాడ్ అన్నప్పుడు ఆయన అనుకున్నాను సరే చెప్తాను పో ఎందుకని ఈ డాడ్లు ఈ మ్యాడ్లు లాభం లేదు ఈ జ్ఞానానికి అని కాబట్టి విధివత్ ఉపసన్నాయ విధివత్ ఏ విధంగా అప్రోచ్ కావాలి ఎందుకో తెలుసా ఇక్కడ తండ్రి అయినా కూడాను అదృష్టవశాత్తు గురువు తండ్రి అయ్యాడు అదే తండ్రి గురువు అయ్యాడు కాబట్టి తన తండ్రికి కేవలం బిడ్డల మీద ప్రేమైతే తల్లిదండ్రులకు ఉండొచ్చేమో గానీ జ్ఞానం తల్లిదండ్రులకు చాలా ఇంపార్టెంట్ అందులో ఎటువంటి జ్ఞానం ఆత్మజ్ఞానం అటువంటి ఆత్మ జ్ఞానం వరుణుడు తండ్రి ఆయన కుమారుడు వరుణి మృగుహో కాబట్టి భగో ఎందుకో తెలుసా చెప్తున్నాడు నామా అన్నా భగవాన్ భగవంతం పూజావంతం పూజావంతం పూజ పూజావంతం వరుణం ఉపసార ఉపగతవాన్ని కాబట్టి యాటిట్యూడ్ అర్థమవుతుంది వెళ్ళి భగవాన్ నాకు బోధించని తండ్రిని అడిగినప్పుడు తండ్రి ఎంత కదిలిపోయి ఉంటాడు ఆ భగవాన్ అనేటువంటి శబ్దం ఎందుకు వచ్చింది మళ్ళీ ఐశ్వర్య సమగ్రశ ఆ మళ్ళీ రావాల్సిందే మైపు కాలేజ్ అర్థమైందే కాబట్టి ఆ లక్షణాలన్నీ తన తండ్రిలోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది జ్ఞానం అంతా కూడాను బోధించగలడు అందువల్ల భగవాన్ అర్థమవుతుంది భగవో బ్రహ్మీతి నాకు బోధించమని అడిగాడు కనుక ఇక్కడ వైఖరి ముఖ్యం రెండోది అడగడం ముఖ్యం కుమారుడైనంత మాత్రం చెప్తాడని లేదు ఇదొక్కటి మాత్రం అట్లాంటి జ్ఞానం కాదు అర్థమైందే అబ్బాయి నేను లాయర్ గనక నువ్వు కూడా నా దగ్గర లా నేర్చుకో నా దగ్గరే నువ్వు అప్రింటిస్ చెయ్యి నా దగ్గర ప్రాక్టీస్ చెయ్యి ఎందుకని నేను మూడు వందల ముంచాను నువ్వు ఆరు వందల ముంచుతూ గాని అది కాదు ఇది అంత తేలిగ్గా చెప్పరు ఎవరు దీనికి ఒక్కటే నిదర్శనం ఒక్కటే నిదర్శనం ఎనభై ఐదు చెప్పలేదు ఇంక ఇంతకన్నా ఏం కాదు ఇయర్స్ ఎంత క్లోజ్ క్లోజ్ అయితే క్లోజ్ ఇద్దరం కలిసి పాయసం దావుతాం ఇద్దరం కలిసి గారెలు తింటాం భూమి తింటాం కలిసి భగవద్గీత దగ్గర నై ఇక్కడ కుదరదమ్మాంత ఎవరు కృష్ణ అర్జునుడికి ఏమన్నా ఎనభై సంవత్సరాలు ఇద్దరు కలిసి ఉంటే ఒక్కరోజైనా సరే పొరపాటును కూడా అల్ల ఎక్కడన్నా అనట్లేదు నయనం చిందంత శస్త్రవాణి నయనం దహతి పావక అంటే పాప అడుగుండేవాడు ఇదేంటి అని అస్సలు తమాషాగా రథాలు నడపడమే ఇద్దరు కలిసి ఆడుకోవడమే చేయడమే ఇంతే తప్ప ఎందుకో తెలుసా ఎప్పుడైతే శిష్య స్నేహం శాధిమాం త్వం నేను నీకు శిష్యుడే శాధిమాం త్వం కృష్ణ నాకు బోధించు ఎేయ నిశ్చితం బ్రోహితన్మే శిష్య స్నేహం శాధిమాం త్వం అని ఎప్పుడైతే అర్జునుడు అడిగాడో ఖమాన్ అసోచ్యానంద కాబట్టి అడిగితేనే ఆత్మ ఆత్మజ్ఞానం వరకు అడగని వాడికి బోధించే ప్రశ్న లేదు ఎందుకనేది ఎప్పుడైతే అడగడం లేదో వాడి దగ్గర దానికి సంబంధించినటువంటి జిజ్ఞాస లేదని అర్థం జిజ్ఞాస ఉండేవాడు అడుగుతాడు ఏ విషయాలైనా సరే పోతా పోతా ఉండే ఏమండి ఆస్ట్రేలియా ఎంతండి స్కోరు అవి జిజ్ఞాస సార్ ఏమోనండి ఇండియా మాత్రం త్రీ హండ్రెడ్ అండ్ త్రీ మరి ఆస్ట్రేలియా నేను వెనలేదు సార్ చూడలేదు సార్ మళ్ళీ ఇంకోని అడుగుతాడు ఎందుకంటే ఉంది జ్ఞాతం ఇచ్చా తెలుసుకోనిటువంటి ఉత్సాహం సామాన్యుల విషయాల్లోనే ఇట్లా ఉండేటప్పుడు బ్రహ్మజ్ఞానంలో గనక ఇంట్రెస్ట్ లేని వాడికి బోధిస్తే అది ఎట్లా ఉంటుందో మహర్షులకి తెలియదు మాకు తెలుసు ఆ విషయంలో మాత్రం మేము మహర్షుల ఎక్కువ ఇప్పుడు యాజ్ఞవర్గాది మహర్షి వస్తే కూడా మేము చెప్తాం ఎందుకని మీకు లేదు సార్ దీంట్లో నాలెడ్జ్ ఎందుకంటే మీరు ఇప్పుడు అక్కడ తపోవనాల్లో ఉన్నారు కావలసిన వాడు మీ దగ్గరకు వచ్చాడు అద్దీత మహర్షల్ పూర్ణ వైరాగ్యం కలిగినటువంటి వాడు మీ దగ్గరకు వచ్చాడు సమిత్పాణిహి సురత్రియం బ్రహ్మనిష్టం అది కదా తద్విజ్ఞాయ దానికోసం వచ్చాడు క్లియర్ మీకేమన్నారు మాలాగా మీరు ఉపన్యాసాలు పెట్టుకొని మైక్ లెత్తుకొని ఊర్లబడి పేజీ నెంబర్ ట్వంటీ సిక్స్ లైన్ నెంబర్ ఫైవ్ ఇది కూడా ఒకటిగా ఇవన్నీ లేవు సార్ మీకు అందువల్ల ఈ బాధలు మీకు ఇది లేవు ఎప్పుడైతే వేదికల మీదకి పోతామో కేవలం జ్ఞానం అదేందంత జనం పోతాన్నారు మనం కూడా పోయి చూసిస్తామనుకుంటాడు వచ్చి ముందు కూర్చుంటాడు కొద్ది అయ్యేటప్పటికి జగత్ కారణం అంటాడు ఇది అంటాడు మిర్చి అంటాడు అది ఇది కాదంటాడు ఇది అది ఎప్పుడైతే ఇలా పెట్టాడో ఎవరి కోసం బోధించేది అతడు అందువల్ల యాజ్ఞవల్క పరాశరాది మహర్షులకు లేనిటువంటి బాధ జీవితంలో ఏదైనా పడచ్చు కానీ ఇంట్రెస్ట్ లేని వాడికి బోధించడం ఆత్మజ్ఞానమంత బాధ ప్రపంచది ఒకటి ఉండదు అని నా ఉద్దేశం అదంతా ఇంత కాదు అందువల్ల ఈ విషయాల్లో మహర్షులు మాత్రం వెరీ కేర్ఫుల్ వాడది పనిగా వస్తే అప్పుడు కూడా వస్తానని చెప్తాడా కూర్చోబెట్టే లే గేదెలని తోలుకొని పోసుల్లో గేదెలున్నాయా గేదెలున్నాయా అక్కడ ఉన్నాయి వాడికిచ్చేది సత్యకాముడు అదే కదా వడికి ఇచ్చే సూరే ఒక వంద చేసుకున్నారు ఎప్పుడు వంద అయ్యేది మనం గనక మనం గనక అయ్యి ఆవులు తీసుకుపోయి సికింద్రాబాదులు అమ్మేసి అడే పోతా మళ్ళీ తిరిగి లేదు పాపం వాళ్ళు ఏంటో తెలుసా గురువు కదా చెప్పాడు కదా అని చెప్పేసి తీసుకెళ్ళి వాడిని వందావులు చేసుకుని వచ్చి ఇప్పుడు చెప్పమన్నాడు అక్కడే తత్వమసి ఇవన్నీ అందుతాయి వాళ్ళకి ఎందుకంటే శ్రద్ధ శాస్త్రస్య గురువాక్యశ సత్యబుద్ధి శ్రద్ధ కాబట్టి ఈ జ్ఞానం అందరికీ బోధించేవాడు కుమారుడైనంత మాత్రాన ఇది కుదరదు కావాలంటే నా ఆస్తి నీకు రాసిస్తాను గానీరాయ్ భృగుహో నా ఆస్తికి నువ్వు వారసుడు గాని నా జ్ఞానానికి నువ్వు వారసుడు కాదు జిజ్ఞాసు ఎవడు వాడే వారసుడు అర్థమవుతుంది అందువల్ల అప్రోచ్ తెలుస్తుంది అప్రోచ్ అధీహి భగవో బ్రహ్మేతి కాబట్టి అధిహి నాకు అధ్యాపయా నాకు చెప్పమని ఎప్పుడైతే ఈ కుర్రవాడు వెళ్లి అడిగాడు అప్పుడు ఇంకా ప్రారంభమైంది ఎందుకని ఓహో ఎస్ ఇతను అందుకోగలడు తస్మా ఏత ప్రోవాచ తస్మై ఏతత్ ప్రోవాచ తస్మై ఆ కుమారుడి కోసం ఎవరు భృగు ఎవరైతే అదీహి భగవో బ్రహ్మేతి అని అడిగాడు తస్మై అతని కోసం ఏతత్ ఈ విషయాన్ని ప్రోవాచాడట ఏమన్న తెలుసా అన్నం ప్రాణం చెట్టు శ్రోత్రం మనోవాచం మనోవాచం తమ్ అతడి ఉ వాయుమా నిజాయంతే నా నిజీవతి ప్రయంత్యభిశంవిశంది తద్విజిజ్ఞాసస్వ త్రమేతి స తపోతప్యత స తపస్తప్ ఇప్పుడే నడత ఏతత్ ప్రవాచ అతని కోసం చెప్పాడు ఎవరు వరుణుడు తన కుమారుడైనటువంటి భృగు కోసం తస్మహి ఏమంటున్నాడంటే అబ్బాయి అన్నం ప్రాణం చక్షుహో శ్రోత్రం మనోవాచం ఇతి ఇతి అంటే ఏమన్నా అర్థం కంక్లూడ్ అయిపోయింది అది ఒక స్టేట్మెంట్ అర్థం అవుతుంది సమాప్తర్థ చూచారా అబ్బాయి ఏంటి అడిగింది అధిహి భగవో బ్రహ్మేతి అధిహి భగవో బ్రహ్మేతి బ్రహ్మ ఇది అధిహి అధ్యాప నాకు చెప్పు అని అడిగవు కదా ఇదిగో స్టేట్మెంట్ అన్నం ప్రాణం చక్షు శ్రోత్రం మనోవాచం బ్రహ్మ అంతే ఇదయా ్రహ్మటి బ్రహ్మను అడిగా కదా అన్నము ప్రాణము చచ్చు శ్రోత్రము మనస్సు వాచం ఈ షట్ శబ్దాల ద్వారా ఏదైతే తెలుస్తోందో అది బ్రహ్మం పో ఇది బ్రహ్మమా ఒక వాక్యం సెకండ్ వాక్యం ఎంతో బాహిమ నిభూత నిజా ఎంతే ఏ నాత నిజీవంతి ప్రయంత్యభిశం